చె ఎక్కడ వర్ది లేదు అనపిస్తే అది అర్థం అని అది ఎన్ని సంవత్సరాలు ఫలం ఇవ్వలేదు కొత్త చెట్టు ఐదు వేల సంవత్సరాలకి కాపాడు మినిమం ఫైవ్ ఇయర్స్ పడదు ఫైవ్ ఇయర్స్ కాపాడాలంటే మొత్తం తగుతారు చెట్టు తొవి కాబట్టి ఆ చెట్టు ఫలిస్తేనే అది వర్దిలినట్లు ఆకు వాడక అని చదువుతారా లేదు ఏమని చదువుతారా అక్కడ ఫలం ఇచ్చే చెట్టు నీ జీవితాంతము నువ్వు ఫలించకపోతే నువ్వు అరదిలేదన్నట్టు ఈ లోకంలోకి వచ్చి చెప్పండి మరి దేవుని దగ్గర ఏం చెప్తారు ఏం ఫలం లేకుండానే వచ్చిందని చెప్తామా చెప్పలేం కదా ఫలం తీసుకొని రావాలా దేవుని దగ్గరికి అర్థమవుతుందా ఈ లోకంలో నుంచి ఫలం తీసుకొని పోవాలా ఉత్తచెల్తను పోవడప్పుడు చుట్టాన్నింటికి పోతే ఉత్త చెల్తం మనకి మన సేవ తెలుసు రాక సేవ కదా చిన్న పిల్లలుంటారు ఎవరు ఉంటారు ఉపశమనం కల్పించాలి ఆదరణకరంగా ఉండాలంటే మనం ఏదో ఒకటి వాళ్ళ దగ్గర తీసుకొని పోవాలంటే ఊరల్లో పోతే ఓ విపరీతంగా మందులు తీసుకెళ్తాం చాక్లెట్లు బిస్కెట్లు ప్యాకెట్లు ప్యాకెట్లు తీసుకెళ్తాం ఇంకేంటి ఆడు జాతుల మధ్యలో పిల్లలకి ఎవరిస్తే చాక్లెట్ వాడికి కొంతమందికి చాక్లెట్ అంటేనే తెలియదు వాడి జీవితంలో ఎప్పుడు చాక్లెట్ చూడలేదు ఎందుకంటే అక్కడ దుకాణాలు ఉండవు ఆ మీద ఎక్కడో ఉంటారు ఆ పిల్లలు ఎప్పుడో ఒకసారి తల్లిదండ్రులు తినిది వస్తారు వాడు ఏదో అమ్ముకొని ఏదో వచ్చిన డబ్బు తీసుకొని పైకి పోయి ఆనందింటుంటారు వాడికి ఏం తెలియదు చాక్లెట్లు అంటే బిస్కెట్లు అంటే తెలియదు మనం మనం పోయి తీసుకొని ఇస్తా ఉంటాం వాళ్ళకి తెలియాలి కదా కాబట్టి మొదటిదిగా ప్రేమించడం బద్దులా ఉంటేనే కానీ మీరు ప్రియులుగా అదే ఫస్ట్ పాయింట్ రెండవదిగా ప్రతి విషయంలో మీరు వర్ది మీరు ప్రియులు పాయింట్ నెంబర్ టూ మూడవదిగా యాక రాసిన పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవం స్పీడ్గా నా ప్రియ సహోదరులారా చూడండి మీరు నిజంగా ప్రియులు అయితే ఈ సంగతి ఎరగాల ఏంది సంగతి ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడు వాడునుంచి మాట్లాడుటకు నిదానించు వాడునుంచి కోపించుటకు నిదా నిదా నిధానించుడు వాడై అంటే స్లో నిదానం నిదానం వినుటకు స్పీడ్గా ఉండాలంట అంటే వినుటకు చాలా త్వరగా ఉండాలంటే ఎప్పుడు వినడం చూడండి స్కూల్లో క్లాస్లో మీరు టీచర్లు చెప్తుంటే జాగ్రత్తగా వింటున్నారా ఎందుకు చెప్తుంటే తెలుసా వినకపోతే మీకు సీక్రెట్స్ ఆ మర్మాలు తెలివు ఎట్లా వర్దిలాలో మీకు తెలియదు నేను చెప్పి దాని చుట్టూ ఒప్పు అనేది అది తెలుసా నీకు ఈరోజు వింటే కదా నువ్వు తెలిసింది కదా అట్లనే రకరకాల విషయాలు వింటుంటేనే మీకు జ్ఞానం అభివృద్ధి చెందుతూ ఉంటుంది టీచర్ క్లాస్ చెప్తుంటే నువ్వు కంప్యూటర్ మీద మొబైల్ మీద వాడుకుంటా ఉంటాయి ఏమర్థమైతే అట్లా చెడి కొట్టుకుంటున్నారు జీవితాలు పిల్లలు ఈరోజు స్కూల్స్ వల్ల కాలేజ్ వల్ల టైం అంతా వాళ్ళు చురుకుగా వింటలేరు సేవ జీవితంలో కూడా అంతే వాక్య పరిచయలో కూడా నువ్వు నువ్వు చురుకుగా వింటున్నావు వాక్యం చెప్పండి తర్వాత కోపగించుకోవడంలో నిదానించాలా త్వరగా కోపపడి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 ఆ సంవత్సరము కాయపనే బా బైబిల్ వాక్యం ఉంది ఆ సంవత్సరము కైప ప్రధాన యజుకుడు ఏంటి ప్రవచించను అని ఉంది కైప పాపంలో జీవించినవాడు కదా ఏసుప్రభుని సిల్వ అప్పగించిన వాడు కదా యేసు ప్రభు అంటే వ్యతిరేకస్తుడు మళ్ళీ అటువంటి వాడు అక్కడ ప్రవచించని ఉంది ఏమనంటే ప్రజల కొరకు ఒక చనిపోట మంచిది అని ప్రవచించిండని వాక్యం ఎందుకో తెలుసా ఇక్కడ ఎవరు నిలబడినా దేవుని యొక్క ఆత్మ నడిపింపు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అది నేను నమ్ముతాను ఒక పొలిటీషియన్ ని అదే జరుగుతుంది నేను చెప్తున్నాను ఈ గురించి చెప్తున్నా కానీ ఎవరు ఇక్కడ ఇక్కడ ఎవరు ఆత్మ పట్టేసుకుంటది అంతే దేవుని దేవుని యొక్క మాట విన వినిపియాల కాబట్టి నిన్నొక స్పీకర్ లాగా సౌండ్ బాక్స్ లాగా వాడుకుంటాడు దేవుడిని అంతే ఇక్కడ నిలబడితే ఎవరన్నా కాదు ఆసక్తి వినిపించాలంటే నిన్ను వాడుకుంటాడు నన్ను వాడుకో ప్రవాణ లేదా పెద్దూరు వాడుకోవాణ లేదా యూజ్ మీ లాడ్ యూజ్ మీ లాడ్ అంటున్నాడు ఆయన ఆయన ప్రార్థన చాలా ఆశ్చర్యంగా ఉంటుంది దాన్ని వాడుకో ప్రవాదాన్ని వాడుకోవాలి కాబట్టి ప్రియులు చాలా జాగ్రత్తగా వినాలా అనేది నీకు అటువంటి సంబోధన పెట్టిండు ప్రేరు దేవుడు నువ్వు ప్రియుడవు నువ్వు ప్రియుల ప్రియురాలవు అంటాడు పరమగినీతంలో సంఘాన్ని ప్రియురాలతో పోలుస్తాడు దేవుడు అంటే మీరు ఊహించుకోండి ఎంతగా విలువించాడు దేవుడు నీకు నాకు తర్వాత లూకాసు వార్త కాదు మొదటి యుహాను పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి వ్యూహాన్ పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవచ్చు ప్రియులారా మన సార్ మనము ఒకరినొకరు ప్రేమిద్దలనగా చూడండి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 లేక తీసుకొచ్చి ఏంటి అంటున్నాడు అంటే ఆ సిస్టర్ చెప్తుంది సాక్ష్యం ఆశ్చర్యంగా ఉండే నాకు ఆ సాక్ష్యం ఎప్పుడు విలేదు సిస్టర్ సాక్ష్యం అది దుష్టాత్మ రాగుడనే దుష్టాత్మ దాని నుంచి సంపూర్ణంగా విడుదల కలగకపోతే వాడు ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రికలుంది వాడు రకరకాల దుష్ట శక్తులతో నీ శరీరంలోని ప్రతి అవయవానికి కొడతాడట వాక్యం ఉంది ఒక్కొక్క అవయవానికి ఒక దురాత్మ దాని చంపని చూస్తూ ఉంటుంది లోపలి కూడా నువ్వు దానికి మార్గం ఉపయోగించిస్తావు త్రాగుడు అనే ద్వారమది ఆ త్రాగుడు ద్వారా రకరకాల దురాత్మలు నీ నీ అవయవాలను కొట్టేస్తూ ఉంటాయి లివర్ నీ కిడ్నీస్ నీ అన్నింటినీ కొట్టేస్తూ ఉంటాయి కాబట్టి దాని నుంచి త్వరగా విడుదల పొందాలా ప్రభువే బలవంతుడు నీకు బలహీనత ఉందో అక్కడ ప్రభుని ఆహ్వానించు ఆయన బలవంతుడు నీకు బలం ఇస్తాడు అక్కడి నుంచి నువ్వు విడుదల కాబట్టి కొలస రాష్ట్ర చూడండి కొలస రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయం కొంచెం స్పీడ్ గా కొలస రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ కాగా దేవుని చేత దేవుని చేత ఏర్పరచబడిన వారిను పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు జాలి గల మనసును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘ శాంతంను ధరించుకొని ఇప్పుడు నిజంగా మీరు ప్రియులైతే మీకు గుణగణాలు ఉండాలంట ఏంద చెప్పండి ఒకటి జాలి జాలి నిజంగా మీకు జాలి మనసుందా రెండవది దయగల మనసుందా మూడవది వినయం తగ్గింపు జీవితం నాలుగవది సాత్వికమంటే సార్ మరి అంటే నేను ఎక్కడ ఉప్పొంగు నాలో ఏ గొప్పతనం లేదు నాలో ఏ గొప్పతనం లేదు ఆయన సాత్వికుడు దీన మనసు గలవాడు నేను సాత్వికుడిని దీన మనసు గలవాడు ఎందుకు చెప్పండి గొప్ప సృష్టికర్త అయ్యుండి సామాన్య మనిషిలాగా గుర్తిండి అంతగా తగ్గించుకున్నానని సాత్వికం అంటే అదార్థం ఎప్పుడు గుప్పం నాకు అన్ని తెలుసు నేను గొప్పవాడిని అని అనుకోని దేనికి దేనికి పనికిరాని వాడివి మీద పురుగు వంటి దేవుని నేను పరచుకున్నాడు కేవలం ఆయన వలన నేను ఇట్లున్నాను నా వలన కానే అయింది అక్కడ మొదసారి చదువు ఎవరు ఏర్పరచుకుని నిన్నడా ఎవరు ఏర్పరచు నిన్ను దేవుడు నీ వల్ల కాదది దేవుడే నిన్ను ఈ రీతిగా ఏర్పరచుకుంటూ ఈ రోజు యొక్క నడిపించిండు ఈ రోజు నీ జీవితంలో అద్భుతకరం చేసిండు దేవుడు ఇది కేవలం ప్రభు వల్ల కలిగిందనే నువ్వు ప్రతిసారి సాక్ష్యం ఇవ్వాలా నేను ఇట్లా నేను అట్లా నాకు ఇట్లా నీకు అవి కానే కాదు నేను అనే పదం పోతేనే సాత్వికమస్తుంది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 ఇవన్నీ విన్న వాళ్ళకి పరిశీలు ఖచ్చితంగా క్రైస్తవ జీవితము పరిశులత గుడింది విశ్వాసము పరిశీలించబడకపోతే అది పనికిరాని విశ్వాసం అంటాడు ఒక పప్పు నీ విశ్వాసము ప్రతిరోజు పరిశీపడల్లా వస్తూ కష్టాలు వస్తూ ఉంటాయి ఎందుకు వస్తాయంటే ఎందుకు కల్పిస్తానంటే నీ విశ్వాసం పరిశీపడల్లా నువ్వు నిజంగా నమ్ముతున్నావా ఇప్పుడు రుజుపరచి ప్రభావ నీ నిజంగా ప్రేమిస్తున్నా ప్రభావ రుజుపరచి కాబట్టి ప్రతి పరిషత్ నువ్వు రుజుపరచుకోవాలా నీకు వచ్చిన ఎటువంటి కష్టమైన తర్వాత కొ రాష్ట్రపత్రి చూసినమా రెండవ కొరింతి రాష్ట్ర పత్రిక చాలా బాగా రాసింది ఇక్కడ రెండవ కొరింతల్ రాష్ట్ర పత్రిక అధ్యాయము మొదటి వచ్చిన మరియు నేను దుఃఖంతో మీ వద్దకు తిరిగి రానని నా మటుకు నేను నిశ్చయించుకుంటుంది ఇంకా చదువు బ్రదర్ రెండవ అధ్యాయం రెండవ కొరంతి రెండవ అధ్యాయం చదువు బ్రదర్ ఈ సంగతులు మీకు రాస్తున్నాను ఏందా సంగతులు మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి అందు నమకమ కలిగి ఇలాగు రాసింది కాబట్టి సంతోషము పరిపూర్ణం అవుతానే కాని మీరు ఆయనకి ప్రియులుగా ఉండలేరు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన మరోసారి తర్వాత చూడండి మత్యసు వార్తలో ఆయన గురించి మాట్లాడుతున్నాడు పదిహేడవ అధ్యాయం మత్స వార్త పదిహేడవ అధ్యాయము దాని ఒక వాక్యం చూపించి నేను వాక్యం ఇంకా ముగించేస్తాను మత్స్య సు వార్త పదిహేడవ అధ్యాయము ఐదవ వచ్చనంకా ఎవరు మాట్లాడుతున్నారు పిలవడ నుంది కింగ్ జేమ్స్ వర్షంలో తండ్రి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు గురించి ఈయన నా ప్రియ కుమారు ఆనందించాను కాబట్టి ను నిజంగా ప్రియ కుమారుడు అయితే నీ అందు దేవుడు ఆనందించాల నేను చూపిస్తే ఇప్పుడు కొంచెంలో నిజంగా దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తున్నా లేదా నువ్వు చెప్పగలవా మీరు బహుగా ఫలించిన వలన తండ్రి బహుగా ఆనందించడం వాటిని వివాహం సువర్త పదిహేనవ పదిహేను పదిహేనవ దేవుడు మీరు ఫలిచ్చుట దేవుని చిత్తం దాని దేవుడు ఆనందింపబడుతుంటాడు మీరు బహుగా ఫలించిన ఆయన మరీ ఆనందించ ఆనందిస్తూ ఉంటాడు మహిమపరచబడుతూ ఉంటాడు ఉంటాడంట నువ్వు ఫలించకపోతే ఆయన మహిమపరచలేవు నువ్వు ఎంత పాటలు పాడు ఆయన మహిమపరచలేదు ను ఎంత వర్షిప్ చేయి ఎంత పాటలు పాడుకో ఏమన్నా చేసుకో ఆయనకి మహిమ రాదు ఆయనకి ఎప్పుడు మహిమ వస్తుంది మీరు ఫలిస్తనే మీరు ఫలిస్తేనే మీరు బహుగా ఫలిస్తనే ఆయనకి మహిమ కాబట్టి చెప్పండి మళ్ళీ మీరు ఫలిస్తుండ్రా ఆయన నీ లోకంలో పంపించింది ఫలించడానికి వరకు మీరు ఫలించకుండా దుఃఖంలో ఉండి ఒక స్థానంలో ఉండిపోతే ఆయనకి మహిమ వస్తుందా కాదు మహిమ రానే రాదు ప్రియులు ఆయన మహిమ పరచాల కాబట్టి నేను ఒకటే ఇంకో వాక్యం చూపించేసి ముగించేస్తా దానియుల గ్రంథం దానియ్రంథానికిల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం నాకు బహు ఇష్టమైన పుస్తకం ఎందుకంటే నీళ్ళు అన్ని ప్రవేశంలో ఉంది గ్రంథము తొమ్మిదవ అధ్యాయం దాని గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనం ఎవరు చదువుతారు కొంత జాగ్రత్తగా చదవాలి బ్రదర్ పరిగెత్త పరిగెత్త మీరు అనడం ఎట్లా ఇందాక చూసినాం ఎట్లా వినాలా వినడము జాగ్రత్తగా వినాల సో మెల్లగా చదువు బ్రదర్ ప్రేమతో చెప్పాలి నేను ప్రేమతోనే చెప్తున్నాను బ్రదర్ మీ మంచి కోరికే చెప్తున్నాను కదా ప్రేమ అదే కదా మీరు కష్టం మీరు చెడిపోదని నేను చెప్తలేను మీరు బాగుండాలనే చెప్తున్నారు కాబట్టి మీరు బాగుండాలనేది ఈ వాక్యం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 ఈ వాక్యం మీకు అర్థమైపోతే చాలు ఇక్కడ మీద మనం మీరు దీన్ని బట్టి అక్కడ ప్రశ్న వేయద్దు నాకు ఎందుకు ఇవ్వలేదు ప్రభు ఈ విషయం నాకు ఎందుకు బయలుపరచలేదు ప్రభు ఈ విషయం అన ప్రతిదీ బయలుపరిచే దేవుడు జీవంగల దేవుడు ప్రతి రోజు నీతో మాట్లాడుతున్నాడు నువ్వే వినలేదు రెండు మూడు సార్లు మాట్లాడినా మీరు వినలేదు అంటాడు ఆయన ఎన్నిసార్లు మాట్లాడినా మీరు వింటలేరు ఎన్ని ఆధ్వర్లు మాట్లాడినా నీతో ఎన్నిసార్లు టీవీ ప్రోగ్రామ్స్ లో మీతోని విన్నారా వినలేదు మీరు మీరు ఆయనకి ప్రియులుగా లేకపోతున్నారు అంటాడు ఇప్పుడు చదువు బ్రదర్ మెల్లగా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 దేవదూత వచ్చి మాట్లాడుతు దానియలతోని నీవు ఉత్త ప్రియుడనా ఉత్త ప్రియుడనా చెప్పండి బహుప్రీడవు దేవుని దృష్టిలో నువ్వు బహుప్రియుడవు అని దానియుల గురించి గాబ్రియలు దూత సాక్ష్యం ఇస్తున్నాడు బాగా అర్థం చేసుకోండి నువ్వు ప్రియుడవా బహుప్రిడవా అది వాక్యం అంశం నీవు ప్రియుడవా బహుప్రీడవా చెప్పండి ఇప్పుడు ఈ ప్రశ్న వేస్తే ఇంతకు ముందు ఏమన్నారంటే ఆ ప్రియులంటే ఖుషి ఉన్నారు మీరు నేమంతా ప్రియులమే అనుకున్నారు ఇప్పుడు ప్రశ్న వస్తుంది నువ్వు ప్రియుడవా బహుప్రియుడవా ఇప్పుడు ఎవరు ఆన్సర్స్ ఇవ్వరు నాకు మీలో ఎవ్వరు జవాబు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ వాక్యంలో నువ్వు దేవునికి ప్రియుడవా బహు ప్రియుడవా తన కిందికి వేసుకుంటున్నావు చాలా మంది కానీ అది కూడా రుజువు పరుస్తుంది వాక్యం ఎందుకంటే క్రైస్తవులు అబద్దికులు ఒక భక్తులు ఒక బ్రదర్ చెప్పిడు నాకు ఎందుకో తెలుసా మాటలలో మనం అబద్ధం చెప్పమంట ప్రార్థనలు అబద్ అబద్ధం చెప్పమంట కానీ పాటలో అబద్ధం చెప్తామంట ఉదాహరణకి ప్రతి చోట నీ సాక్షిగా ఇందాక పాడుతుంది పాట నువ్వే కదా చెప్పండి ప్రతి చోట ప్రభు చెప్పండి ఎప్పుడున్నారు ఆ పాటకు తగినట్లు అబద్ధికులా కదా ప్రతి పాటలో మీరు అబద్దికులు అని రుజుపరిచిండి ఆయన నేను నిజంగా షాక్ తిన్నాను మొత్తపాటు సేవకస్తుడు క్రైస్తవులు ఎక్కడ అబద్ధం చెప్పారు సార్ కానీ పాటలో అబద్ధం చెప్తారు సార్ అంటున్నాడు ఆ పాట పాడుతుంటారు కానీ పాటకు తగినట్లు ఎవరు జీవించారు సార్ అంటున్నాడు అప్పుడు నాకు మైండ్ ఓపెన్ ఇక మీద నేను చాలా జాగ్రత్తగా పాడాల పాట కదా ఇట్లా మనం మార్పు చెందుతా ఉండాలా ఆయన వచ్చేంతవరకు ప్రతి దశలో నువ్వు మార్పు చెందుతూనే ఉండాలా చూడండి కానీ ఎలా అంట దేవుని దృష్టిలో బహుప్రియుడు కొంచెం కాదు జస్ట్ ప్రియుడు కాదు అర్థమవుతుందా కాబట్టి ఒకవేళ రక్షింపబడ్డ వాళ్ళందరూ ప్రియులైతే ఎవరు బహు ప్రియుడు ఎవరు బహు ప్రియులు మీకు తెలుసుకోవాలని ఉందా లేదా మీకు కావాలని ఉందా లేదా నేను బహుప్రియుడను కావాలా దేవునికి నా గురించి కూడా దేవుడు అని ఎవరికి ఇష్టం చెప్పండి చేతులు చేతులు ఎత్తే వాళ్ళు అబద్ధింపులు కావద్దు తర్వాత అర్థం చూసుకొని అట్లా వెళ్ళిపోతారా పాటిస్తారా చూద్దాం నేనుగా చూసాడు ప్రభువు చూస్తుంటాడు ఆయన ఆత్మ చూస్తా ఉంటాడు కాబట్టి నువ్వు దేవునికి బహుగా ప్రియుడుగా ఉండాలంటే దానియలు ఎట్లా అటువంటి బిరుదు పొందుకున్నాడో మీరు అట్లా ప్రయత్నించాలి దానియలాగా చెప్పండి ఉదాహరణకి ఫస్ట్ గుణగండానియాల్లో ఆయన ఎటువంటి మనిషి చెప్పండి వరం చెప్పగలరా ఆయన ప్రతిరోజు మూడు సార్లు ప్రార్థన చేస్తున్నారు చెప్పండి మూడు సార్లు ప్రార్థన చేసిన కదా మూడు సార్లు అంటే ఇప్పుడు చెప్పండి ఉదయము మధ్యాహ్నము సాయంత్రం కదా చెప్పండి మరి మనం చేస్తున్నాం మీరు తలలేతుకున్న మంచిదే కానీ ఇప్పుడు చెప్పండి నోటితో నోరు విప్పి నిజంగా మీరు మూడు సార్లు అన్నా ప్రార్థన చేస్తుంటారా రోజుకి తెస్తాను మీరు మన మీరు ప్రియులే మీరు ప్రియలే అంటున్నా కదా నేనైతే ఖచ్చితంగా మూడు సార్లు అయితే చేస్తున్నా ఇంకెక్కు చేస్తా కానీ మూడు సార్లు అయితే ఖచ్చితంగా చేస్తున్నా ఎందుకు చెప్పండి మీరు బహుప్రీడ నాకు తెలంగాణ తెలియదు బహుప్రీడ ఇప్పుడు తెలుస్తుంది నాకు మనము ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ పెట్టి దగ్గర దగ్గర తొమ్మిది వందల 79 నైన్ అంటే ఇంకో త్వరలో వెయ్యి దినాలు అవుతుంది వెయ్యి దినాలు అవుతుంది నేను దగ్గర దగ్గర తొమ్మిది వందల డెబ్బై రోజులు పాల్గొన్నా ప్రతి రోజు మధ్యాహ్నం పూట ఎంత కష్టం ఉన్న ఎంత పని ఉన్నా ప్రార్థనలో మానలేదు ఎందుకంటే దేవుడు చెప్పిండు కాబట్టి లాక్డౌన్ లో చెప్పిండు కాబట్టి నేను మెలకు పోగొండి ప్రతిరోజు ప్రార్థించబట్టి ప్రార్థిస్తూనే ఉన్నాం వెయ్యి దినములు నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా అని సాక్ష్యమిస్తలేను ఇంకా ఇంకా ఉంది ఇంకొక ఇరవై దినాలు అంతేరే ముప్పై దినాలు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 ఆన్లైన్ పెట్టుకుని ప్రార్థన చేసుకుంటున్నాము వాక్యం ధ్యానించుకుంటున్నాము వెళ్ళిపోతున్నావు దేవుడు ఎన్ని విషయాలు పైన పచ్చిండు నేను ఇంతకు ముందు నేర్చుకుని కూడా నేర్చుకున్నాడు ఈ మధ్య ఎన్నో విషయాలు నేర్చుకున్నాను నేను ఎందుకు నువ్వు ఆయన సన్నిలో సమయం గడిపితే మన సంభాషించాలి నీతో నీతో మాట్లాడాలి మాట్లాడుతున్నాడు అనేకమైన విషయాలు మాట్లాడుతున్నాడు బలపరుస్తున్నాడు స్థిరపరుస్తున్నాడు భయాలు తొలిగిస్తున్నాడు ధైర్యంగా ముందు నడిపిస్తా ఉన్నాడు అనేక ప్రాంతాల అద్భుతాలు వందల కొద్ది వాళ్ళ జీవితాలు ప్రభుకు సమర్పించుకుంటారు పిలిస్తే ఆహ్వానిస్తే మీ పాపాలు ఒప్పుకోండి అంటే అందరూ ఒప్పుకుంటున్నారు ప్రభు స్వీకరిస్తున్నారు అద్భుతాలు చేస్తున్నాం నెలలు నెలలు మంచాల మీద పడ్డోళ్ళు లేచి నడుస్తున్నారు వంకర మెడకాయలు ఉన్న వాళ్ళు అయిపోయి నడుస్తున్నారు అటువంటి అద్భుతాలు నేను ఎప్పుడు చూడలేను నా లైఫ్లో ఇప్పుడు జరుగుతున్నాయి మా సేవలో విధేయత వలన అత్తకి కోడలకి ఇద్దరికి దయాలు ప్రార్థన చేస్తే ఇద్దరు విడుదల కార్యం జరుగుతున్నాయి చెప్పండి బహు ప్రియుడుగా ఉంటే ఇట్లాంటివి జరుగుతాయా జరగవా లేక ప్రియులుగా ఉంటే జరుగుతాయా జరగవా దానికి మీరు జవాబు ఇవ్వరు తెలుసు మనమంతా ప్రియులుగా ఉన్నాం కాబట్టి బహు ప్రియుడుగా ఉంటేనే అవి జరుగుతాయని తీర్మానించుకుంటాం కాబట్టి కమిత ఏం చేయాలా దాని వల్లే కనీసం ఒక మూడు సార్లు ప్రార్థించగలమ్మా చూడండి దేవుడు ప్రతి ఒక్కరికి ఇరవై గంటలు ఇచ్చాడు రోజు కదా ఇరణాలు గంటలలో నీ కొరకు నువ్వెంత ఖర్చు పెట్టుకుంటున్నావు తెలుసా ఎనిమిది గంటలు ఉద్యోగానికి పోతావు లేక స్కూల్కి కాలేజ్కి పోతావు దాని ఇంటికి వచ్చినాక నీకు ఇంకా ఒక నాలుగు ఐదు గంటలు ఉంటుంది నువ్వు పండుగని తొమ్మిదికో పదికో లేచేది ఐదు గంటకో ఆరు గంటకో అది కూడా నీ కొరకే వాడుకుంటున్నావు నీ రెస్ట్ కొరకు వాడుకుంటున్నావు నువ్వు నిద్రపోవడానికి కొరకు వాడుకుంటున్నావు మొత్తం నీ కొరకే వాడుకుంటువే ఆయన కొరకు మూడు పూటలు ఖర్చు పెట్టలేకపోతేవే ప్రార్థనలో ఎట్లా బహు ప్రియుడుగా ఉండగలం చెప్పండి ఆయన ఉదయం లేస్తేనే ఎరుసలేము మందిరము ఎక్కడ దిక్కు ఉందో అటు దిక్కు తను దృష్టి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు లేదనుకో మందిరం నీకు అవసరం లేదు అది కానీ ఉదయం లేస్తే అక్కడ ఆయన ప్రార్థన చేస్తుండడు తర్వాత సంధ్యాన సాయంత్రం పూట వాళ్ళు నైవేద్యం అర్పిస్తారు దేవుని పాత నిబంధన కాలపు పోద ఇప్పుడు లేదా ఆ టైంలో ఆయన తిరిగి మోకాల ప్రార్థన చేస్తున్నాడు నిన్న ఉదయం లేసి ప్రార్థిస్తుండేటా తెలుసా కిటికీలు తెరుచుకోవాలి నేను కూడా ఎప్పుడు నేను కూడా ఎప్పుడు పొద్దున్న లేస్తేనే కిటికీలు తెలుసుకొని ఒక కిటికీ దగ్గర ఒక కిటికీ తెరిస్తే ఆడ ఆడ మోకాలు ఉంటాయి కొంచెం చల్లగాలు వచ్చాయి అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తాను నాకు ఇప్పుడు గుర్తుకొస్తాను దానిలో కూడా అక్కడనే చేస్తుంది వాక్యం కిటికీలు తెరుసుకొని తూర్పు దిక్కున్నా అటు ఎరుసలేమ మందిరం ఎక్కడ ఉందో దూరంలో అక్కడ ప్రార్థన చేసుకుంటుండ దేవుని సన్నిధిలో నీకంటూ ఒక స్థలం రహస్య స్థలం కావాలని ప్రతి ఒక్కరు మీ రహస్థలంలో పోయి ప్రార్థన చేసుకోండి అంటాడు చేసుకోండి ప్రతి ఒక్కరికి రహస్య స్థలం అవసరం నీకు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 నేను మాయమైపోయి గాలిలో కలిసిపోతా అని చెప్పి అనుకున్నాను ఈ రోజు ఎన్ని కింద ఉన్నానంటే నీ పరిస్థితి ఏం చెప్పండి నువ్వు అబద్ధాన్ని నమ్మిన వారు వచ్చి దాన్ని తగినట్లు కాబట్టి బహు డేంజరస్ బోధ నీ సహవాసం ఎవరితోని ప్రతి ఆత్మను వివేచించమని చెప్తాడు పౌలు ప్రతి ఆత్మను వివేచించాలి ఇది ప్రభు వల్ల ఇది దేవు నుంచి వచ్చిందా ఇది సైతందా నువ్వు నీ బాధ్యత లేకపోతే నువ్వు మోసపోతావు నాకు ఎవరు చెప్పలేదు ప్రభు అంట నువ్వు వీటిని మీరు ముందు ధ్యానించలేదా ముందు గ్రహించలేదా అని చెప్తాడు చెప్పినారు మీరు కాబట్టి ఈ విషయంలో నేను మాకు కాంప్రమైజ్ కానీ మీ సహవాసము ఎటువంటి వారిది దానియలు ఎందుకు బహుప్రియుడు తెలుసా ఆయన యూద గోతంలో పుట్టినవాడు చరిత్ర ప్రకారం బైబుల్ లేదు ఒక చరిత్ర ప్రకారంగా ఆ అమ్మాయి పేరు ఆ స్త్రీ పేరు నాకు వస్తలేదు అభిగయల్ దావీద్కి అభిగయల్ కి పుట్టిన వాడు ఒక చరిత్రలో బైబిల్ లేదు ఒక హిస్టరీ బుక్ లో అయితే నేను చూసిన అబిగాయులు అంటే తన భర్త పురి పో మొరటోడు ఉంటాడు తన భర్త నాబోర్త నా బోర్త కాదు నాబాలు నా బాలు మొరటోడు ఉంటాడు నాబాలు చనిపోయినాక తన తన భార్య విధానాలైన దావి దానిని పెట్టి చేసుకుంటాడు వారిద్దరికి పుట్టిన వాడే ధాన్యాలని ఒక చరిత్రలో ఉంది అయితే శత్రఘ్ మేషక్ కూడా ఆ యూధ గోత్రంలో పుట్టిన పిల్లలే ఈ నలుగురు యూధ గోత్రంలో పుట్టినవారు ఆత్మీయ సత్యం ఏం యూదా గోత్రం అంటే యేసు ప్రభు గోత్రం ఏసు ప్రభు గోత్రంలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఈ నలుగురు నీ సహవాసం కూడా యేసు ప్రభు గోత్రంలో ఉన్న వారితోనే నీ సహాసం ఉండాలా అర్థమవుతుందా సత్యాన్వేషణలో ఉన్న వారితోనే నువ్వు సహవాసం ఉండగలుగుతనే కానీ దానిలాగా నువ్వు బహుప్రియుడిగా తయారు కాలేవు ఈ విషయం మీరు మీరు ఏ సహవాసంలో మీరు ఉన్నారు ఆ తీర్మానించుకోండి నేను నేను చూడడం లేదు కదా నాకు అవసరం లేదు కదా కదా ప్రభుత్వ తెలుసు కానీ ఆయన ఆయన ఇక్కడికి వచ్చి నీకు ఎట్లా బుద్ధి చెప్తాడు డైరెక్ట్ వచ్చి చెప్తాడా తన బిడ్డల్ని ఎందుకు అని చెప్తా ఉంటాడు నువ్వు నా సహవాసం క్షిద్రజ్ మెష్ అభ్యోనా లేక బబులోనులతోనా నీ తీర్మానం అది అప్పుడే నువ్వు బహుప్రియుడు ఈ విషయం భారత తీసుకోండి నాలుగవదిగా తొమ్మిదవ ప్రశ్న చూడండి కాబట్టి దానికే ఇప్పుడు ఒక ఒక ఏమంటాము ఒక మార్గదర్శకుడు లాగా ఒకటి ఎవరైనా నపుంసక్ అని ఉంది ఆయన ఆయన పేరు లేదు బైబుల్లో కానీ చరిత్రలో ఎక్కడ చదివిన బైబుల్ జ్ఞాపకం ఆయన పేరుందా అయితే నపుంసక్కుడు ఒక అధికారి నపుంసక్లకు అధికారి అయినా అర్థమవుతుందా నపుంసక్ అధికారి ఈ నలుగురిని ఆయన గొప్ప చెప్పిండు రాజు ఆ నపుంసకు అధికారం పిలిచి నీ అధికారంలో ఈ నలుగురిని పెట్టినా వీరిని జాగ్రత్తగా తయారు చేయాల భవిష్యత్తు కొరకు వీళ్ళకి పెద్ద పొజిషన్స్ పెట్టాల మన ఉద్యోగంలో వీళ్ళు మన దేశానికి చాలా అవసరం అని ఆ నలుగురికి నలుగురికి ట్రైనింగ్ ఇవ్వమన్నాడు బాగా చేసుకోండి ఒక నపుంసకులకి నపుంస నపుంసకులకు అధికారి నపుంసకులకు అధికారి కింద వీళ్ళని పెట్టిండంటే వీళ్ళు ఎవరు చెప్పండి ఏశప్రభు వీళ్ళ గురించి చెప్పిండు పర్లవరాజానికి నిమిత్తం అయి నపుంసక్కులుగా చేయబడ్డవారు వీళ్ళు అట్లా నపుంసక్కుని అధికారం కింది వీళ్ళు వచ్చారు వాళ్ళ జీవితాలు త్యాగం చేసుకున్నవారు ఇంకా వారికి ఏముంది వివాహాలు చేసుకోరు ప్రభు కొరకు జీవించాలి అంతే ఆ రోజులలో రాజులు అట్లా రాజకుమారులని నపుంసక్గా చేసుకోవాలి వీళ్ళు రాజకుమారులు వీళ్ళు అక్కడ ఉంది ఇంగ్లీష్ లో అయితే చాలా క్లియర్గా ఉంది రాజవంశంల నుంచి తీసుకొచ్చారు వీళ్ళని దానిని తక్కిన ముగ్గురిని వాళ్ళందరినీ నపుంసకులుగా చేసి ఆ నపుంసెప్పి వీళ్ళని మినిస్టర్స్ లాగా తయారు చేయి నువ్వే ట్రైన్ చేయి కానీ ఆ నపుంసకునికి దాని మీద కరుణా కటాక్షం కలిగింది నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నా నీ మీద ఎవడున్నా వా నీ మీద కరుణా కటాక్షం రాకపోతే నువ్వు దాని లాగా తయారుగా కొంచెం కష్టమే కదా నీకు అసలు నీ బాష అంటేనే ఇష్టం ఉంటుంది ఈ లోకంలో ఎవరికి కూడా అధికారం అంటే ఇష్టం ఉండదు నీ మీద ఎవడన్నా అధికారం పెత్తనం చెలాయిస్తుంటే నీకు ఇష్టం ఉండదు కానీ జీతం పెరగాలంటే వాడు అవసరమా లేదా మళ్ళీ నీవు వేస్తారన్నా కదా అప్పుడు పెంచుకుంటావు సారు నాకు శాలరీ పెంచుతాడు జీతం పెంచుతాడు నాకు మంచి ప్రమోషన్ ఇస్తాడు ప్రమోషన్ కొరకు జీతం కొరకు నువ్వు అంటే సరిపడుతుంటావు కానీ వాడు అంటే నీకు ఇష్టమే లేదు హృదయంలో నేను దాన్ని కొట్లాడుతూ ఉంటాను జీవితాంతం కొట్లాడుతుంటాను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 ఆయనతో పోయి సంభాషించండి సారీ బ్రదర్ సారీ బ్రదర్ ఎన్ని సార్లు చెప్తారో మీరు చూస్తాం మీ జీవితాంతం చెప్పగలరా క్షమాపణ కోరుకోవడం అంటే అది ఒక్కసారిగా అది సారీ చెప్పడం జీవితాంతం చెప్పాలా దొరికిన కాలం వాడన్న పోవాలి లోకం విడిచిపెట్టి నువ్వన్న పోవాలి లోకం విడిచిపెట్టి అంతవరకు క్షమించడం నేర్చుకోండి ఇది సీక్రెట్ నేను నేర్చుకున్నా ఒక్కసారి క్షమించి మర్చిపోవడం కాదు నీ మొహం నేను తిలా అంటే నువ్వు క్షమించలేదు కాబట్టి దానియల్ విషయం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఇది నపుంసక్కుడు నపుంసక్గా నన్ను చేసిన వాణ్ణి నేను ప్రేమిస్తున్నా వాణి కనికర నేను పొందిన వాటితోని సంభాషిస్తున్న ప్రేమ పూర్వకంగా దాని వల్ల సంభాషిస్తున్నాడు ఈ లోకంలో ప్రతి బాస్తో వాటిని సంభాషించాలి ఎందుకంటే పౌలు చెప్తాడు ప్రతి అధికారము పైనుంచి ఇవ్వబడింది అంటాడు కాబట్టి ప్రతి అధికారికే లోబడి ఉండమని చెప్తున్నాడు ఇలా నుంచి వాళ్ళు నువ్వు లోబడితే దేవునికి ప్రియుడుగా ఉంటావు నేను బాసస్ కి మంచి సలహాలు ఇస్తా ఉంటారు వాడిని మిట్ల బోదాం అట్లా పోదాం ఇట్ల బోదాం కానీ సాధారణంగా మనుషులు ఇవ్వరు తెలుసా వాడు ఫెయిల్ కావాలని ఇస్తారు వాడు ఫెయిల్ కావాలా బాస్ అని సలహాలు ఇవ్వం మనం నేను మట్టిస్తా బాసస్ ముఖ్యంగా అనిలే ఉంటారు కదా నీ బాసులు అనిలే ఉంటారు కదా చాలా మట్టు లేక రక్షణానుభవం లేని వాళ్ళే ఉంటారు కదా వాళ్ళకి నువ్వు సలహాలు ఇవ్వాలా వాడికి మంచి సలహాలు ఇవ్వాలా నీ జీవన విధానం అది దేవుడికి బహు ప్రియుడుగా ఉండాలంటే అవసరం పోతా త్వరగా ముగించేస్తాను నేను పదకొండవ వచ్చినాం ఆయనకి చాలా ఒక పెద్ద అధికారితో మాట్లాడే గుణగణం ఏం తెలుసా ధైర్యం ఒక పెద్ద అధికారులతో అధికారి చూస్తే బాడీ వంగిపోతుంది మెల్లమెల్లగా మాట్లాడతాం నువ్వు తప్పు చేసిన వారి కాదు కదా ను చాలా ప్రాముఖ్యమైన వాడివి ఆ ఉద్దేశంలో అందుకే నేను పెట్టిన దేవుడు అక్కడ ను వాడికి ధైర్యంగా సలహాలు ఇవ్వాలి కాబట్టి ధైర్యవంతుడు భయపడకుండా నిజ చెప్తారు చెప్పండి దేవుడు ధైర్యవంతులు మీరు ప్రియులు మీరు ఎందుకు భయపడతారు పప్పు చేయని వాడు లోకంలో భయపడతలేడు మళ్ళీ నువ్వు జాగ్రత్తగా జీవించిన వాడిని పప్పు చేసిన వాడు భయపడుతుంది నువ్వు తప్పు చేయకుండా ఎందుకు ధైర్యంగా ఉండాలా ఈ గుణగనం నీకు దేవుని బిడ్డలు బహుధైర్యంగా ఉండాలా ధాన్యాల నుంచి మనం నేర్చుకుంటున్నాం పదిహేను వచనం త్వరగా పదిహేనవ వచనం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 కూరగాయల దినోళ్ళ మొహాలు ఎట్లున్నాయి ఇప్పుడు పరీక్ష స్టార్ట్ ఈ పరీక్షలో దాని తక్కిన ఈ ముగ్గురు స్నేహితులు పాస్ అయిండ్రు నాన్ వెజిటేరియన్ మంచి మటన్ చికెన్ అన్ని రకరకాల వస్తువులు తిన్నవాడి కంటే వీళ్ళు మంచి బలంగా కనిపిస్తున్నారు మొహాలు వెలుగుతున్నాయి సాక్షాముందా లేదు అక్కడ నీ పరీక్షలో నువ్వు పాస్ కావాలా ప్రతిరోజు నీకు పరీక్ష నిలో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 దేవుడు చదువు సార్ చూడండి వీరికి దేవుడు జ్ఞానం ఇచ్చిండట ఎటువంటి జ్ఞానం ఉంది కదా అక్కడ ఎటువంటి జ్ఞానం ఉంది సకల సకల విధ సకల విధ సకల శాస్త్ర ప్రవీణ శాస్త్రత అంటే సైన్స్ సైన్స్ సబ్జెక్ట్ లో ప్రవీణత అంటే నక్షత్రాలని చదవడము ఆ ఏమంటే గ్రహాలని చదవడము వాటన్నిటి ప్రతి భాష ప్రతి సబ్జెక్టు ఈ లోకంలో ఉండే ప్రతి శాస్త్రంలో వాళ్ళకి ప్రావీణ్యత ఇచ్చిండ దేవుడు ఇచ్చిండ చెప్పండి మరి బహు ప్రియులుగా ఉంటేనే అవన్నీ ఉంటే దొరుకుతాయా నీకు ఒకటే తెలుసు నీకు జ్ఞానం తెలుసు అన్నీ తెలుసా లోకంలో డాక్టర్ దగ్గరికి పోతే నీకు ఏం కాదు అని చెప్తున్నా ఎందుకంటే అవన్నీ ఎప్పుడు మనం నేర్చుకోలేదు కదా వర్నమెంట్ ఆఫీసు పోతే నీకు అన్ని తెలుసా ఏమి తెలియదు ఎందుకంటే నువ్వు ఏం నేర్చుకోలేదు కాబట్టి నువ్వు అన్ని పోగొట్టుకున్నావు నీ జీవితంలో నీకు రావాల్సిన లాభాలు అన్ని ఎందుకంటే నీకు తెలియదు ఎట్లా తెచ్చుకోవాలన్నా తెలియాల వాళ్ళు ఈ లోకస్థులు వాళ్ళు పోయి అన్ని తెచ్చుకుంటారు గవర్నమెంట్ స్కీమ్స్ క్రైస్తవులు మీకు తెలుసా క్రైస్తవులకి ఎన్ని ఫండ్స్ ఉన్నాయా స్టేట్ గవర్నమెంట్ లో విదేశాలకు పోయి చదివే ఫండ్ ఫ్రీగా ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఇరవై లక్షలు ఇస్తుంది మీకు మీరు బయట దేశం పోయి చదవడానికి ఫ్రీగా క్రైస్తవులకి ఎవ్వరు వాడుకోవట్లేడు ముస్లింస్ వాడుకుంటారు అన్ని పైసలు క్రిస్టియన్స్ ఎవరు వాడుకుంటలేరు మీకు తెలియదు చదువుకు సంబంధించిన పైసలు బయట దేశానికి పోవాలంటే ఒక్కొక్కరికి ఇరవై లక్షలు ఇస్తాయి గవర్నమెంట్ నాకు ఆ చీఫ్ మినిస్టర్స్ దాంట్లో ఒక మీ పాప ఫారెన్ కంట్రీకి పోతుంది చెప్తా నేను ఇప్పిస్తాను నీకు ఇరవై లక్షలంటే నేను నాకు అవసరం లేదా ఎందుకంటే నేను పెదవాణి కాదు నాకు పెద్ద ఉద్యోగం ఉంది నాకు జీతం ఉంది నేను బ్యాంక్ లోన్ పెట్టుకొని చదివించుకోగలను కానీ ఇటువంటి యోగ్యత లేని మా వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి చెప్పాను అర్థమవుతుందా చెప్పండి మీరు ఫారెన్ కంట్రీ వైజ్ చదవాలనా లేదా లేదు నేను ఇంటిదాన్ని చూస్తాను చదువుకుంటా చిన్నగా చదువుకుంటానే చిన్నగా ఉద్యోగం చేసుకుంటాను పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అయిపోతా అంటే నీకు ఏం ఫలం వస్తుంది మురికి కాలంలో చాపలు పడుతుంది చూడండి కొంచెం కష్టం వాక్యం కష్టమైన చెప్పాల ఆ సిస్టరే ఆ సిస్టర్ అట్టనే చెప్పు కఠినంగా చెప్పు బ్రదర్ అంటుంది నాకేమో ప్రేమ సిద్ధాంతంగా కొంచెం వెన్న పూసు కొట్టాలనిపిస్తా ఉంటే ఊరికి కాలాలు చేపలు దొరకవు అర్థమవుతుందా ఇక్కడిక్కడే బ్రతకాలా అంటే మీకు చిన్న చిన్నవి దొరుకుతాయి రొయ్యలో బియ్యలో ఏవో చిన్న చిన్న చేపలు పనితాయి దాంతో కడుపు నిండు అప్పులు తీరం మీకు చేపలు పెద్దవి కావాలంటే సముద్రం పోయి పట్టాలా అర్థమవుతుందా ఎక్కడనే సముద్రాలు చూసుకోండి పోయి పట్టండి పెద్ద చేపలు దొరుకుతాయి మనిషి కంటే పెద్ద కొట్టాయి ఆ చేపలు నేను చూస్తా మనిషి కంటే పెద్ద కొంటాయి పది మంది మోసుకొని వేస్తారు దాన్ని చేపని పది మంది మోసుకొస్తారు అంత పెద్ద చేప నీకు దొరికితే పరిస్థితి ఏదో గురించి కోటీశ్వరుడు అయిపోనాపీస్ దొరికితే వాడు కోటీశ్వరుడు అంత పెద్ద చేప చాలా కాస్ట్ లేదు మెడిసినల్ వాల్యూ దాన్ని నుంచి రకరకాల మందులు చేస్తారు దాని మటన్ కూడా చాలా ఖరీదు ఎందుకంటే టూనా ఫీష్ తింటే త్వరగా బాగుంది చాలా మంది ఫారిన్ కంట్రీస్ లో దాన్ని తింటారు అని ఆ నిజం కూడా దాన్ని తింటే త్వరగా బక్కగా అయిపోతారు అంటే లావున్నాలు బక్కగా అయిపోతారు తింటే కాబట్టి అది బహు విలువైపోయింది సరే అవన్నీ వాటి గురించి నేను చెప్తాను అండి నేను మీకు బహుగా ఫలం రావాలంటే పెద్ద తోటకు బాండి లేకంటే పెద్ద సముద్రానికి బాండి అంతేగాని గుంతలలో పట్టకండి చేపలు అట్లా మీరు ఆయనకి బహుగా ప్రియులు ఉండాలి అందుకని ఇంతగా చూసినాం ప్రతి విషయంలో మీరు ఫలించాల ప్రియులారా మీరు కేవలం ఆత్మయందే కాదు వరదిల్లుట ప్రతి విషయంలో వరదల్లుట అది ఫలించడం అంటే అయిపోయింది అంటే కాదు ఓ సిస్టర్ తన మాట్లాడుతున్నా ఏం స్టర్ అంత బాగుంది ఏందైనా ఒక సంవత్సరం పెండ్లై ఒకటే సంవత్సరం ఒకటే సంవత్సరం ఏంది పెండ్లైంది అంత బాగుంది ఏంది ఎట్లున్నారంటే ఏముందన్న అంత అయిపోయింది ఒక సంవత్సరానికి అయిపోయిందా పెళ్ళై ఒకటే సంవత్సరం అయితే అప్పుడైపోయిందా పెళ్లి కాకముందు అంతా మ్యాచింగ్ మ్యాచింగ్ ఉంది పెళ్ళాక ఏం మ్యాచింగ్ ఉండరు పిచ్చోర్లాగా కనిపిస్తా ఉంటారు కొంచెం కట్టిన గ్లోరీ సిస్టర్ చెప్పమన్నా కూడా చెప్తున్నాం నీట్గా ఉండొచ్చు కదా నీట్ కనిపించచ్చు కదా పెళ్లి కాకముందేమో ట్రిమ్ ట్రామ్ ఉంటారు మంచిగా అవన్నీ పూసుకుంటారు మాయిశ్చరైజర్ అన్ని పూసుకుంటారు పెళ్ళయినాక అన్న వదిలేస్తారు వాడికి కోపం వస్తుంది కొంచెమన్నా చూడండి ప్రియులు అన్నప్పుడు ఆ భర్తకి నువ్వు ప్రియురాలువే కదా మరి నువ్వు ఎట్లా ఉండాలా జాగ్రత్తగా ఉండాలనా లేదా నీట్గా ఉండాలా లేదా కొన్ని నేను ఇంకా చెప్పాను పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలు నిన్నప్పుడు చెప్పను చెప్తాడు కాబట్టి దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు నువ్వు బహు ప్రియుడుగా ఉంటే సకల విధములైన జ్ఞానం నీకు అవసరం ఎందుకంటే జీవితం ఒకటే అవకాశం కదా ఈ లైఫ్ ఒకటే దీని తర్వాత అక్కడ అక్కడ అనే రక రకరకాల పనులు ఉంటాయి ఈ తొమ్మిదో అధ్యాయంలో అదే చూస్తాం తొమ్మిదో అధ్యాయంలో దేవుడు ఒక ఆగ్య ఇచ్చిండు ఆకాశ మహా ఆకాశం ఉంటాడు మహా మహాకాశం నుంచి రెండవ ఆకాశం ఇంకా రకరకాల ఆకాశాలు ఉంటాయి మూడవ ఆకాశంలో కొంతమందికి ఆగ్గా ఇస్తున్నాడు అక్కడ నుంచి కొంతమంది దిగొస్తున్నారు ఆయన అక్కడ ఆగ్ ఇస్తే వాళ్ళు అక్కడ నుంచి కిందికి దిగొస్తారు కింది దిగొచ్చి ఇక్కడ పనిచేసిపోతుంది అక్కడ నుంచి వాక్యం అంతది కాబట్టి ఎన్ని కూడా నమ్ముతారు ఏడా ఏడాది ఇష్టం మనం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 ఆహారం ఆహార విషయం సెకండ్ పాయింట్ ఆహార విషయం అదారు నేను మీరేమని అనుకోండి నేను మీకు ఒక విషయం చెప్పాలి వాక్యం చెప్పండి ఇక రాసుకొని రావాలి పరీక్ష ఇది ఇలా రాసుకోవాలా అర్థమవుతుందా నేను రాసుకుని అసలు నేను నిలబడి చెప్పగలను వాక్యం ఎందుకంటే నాకు అతను చెప్పడమే ఇష్టం కానీ ఇది డిసిప్లిన్ క్రమం ఆత్మీయ జీవితము క్రబంబద్ధమైంది ఇది ఉండాలా చేతిలో ఇది ఉండాలా చేతిలో ఇది కూడా ఉండాలా ఏది మొబైల్ ఫోన్ కూడా ఉండాలా ఓసారి ఇది ఫెయిల్ అయితే ఇది ఫెయిల్ కాదు అర్థమైందా అన్ని ఫెయిల్ అయితే నువ్వు ఫెయిల్ అవుతు ఆ కంప్యూటర్లు పెట్టి క్లాసులు తీసుకుంటావు మా నేను చెప్తాను మా వాళ్ళకి ఈ కంప్యూటర్ ఫెయిల్ అయితే ఏమైంది క్లాస్ ఓ కరెంట్ పోతే నువ్వు కూడా నీకు కరెక్ట్ కూడా బాయ్ నువ్వు చెప్పలేవు క్లాస్ అంతే కదా బ్యాటరీ ఫుల్ ఉండాలా నీకు స్టేజ్ మీదకి ఎప్పినప్పుడు బ్యాటరీ ఫుల్ ఉండాలి అమ్మ ఈ వాక్యాలు రాసుకోవాలి ఇట్లా తర్పీదు కదా ఇది లెసన్స్ దేవుడు నేర్పిస్తుంది ప్రభాస్ నాకైతే చెప్తుందా ఈ వేవీ స్టేజ్ మీదకి ఎక్కి వాక్యం చెప్పాలని చాలా ఇష్టం కానీ నాకు తెలుసు వాడు వాడుకోవచ్చు దాన్ని నిర్లక్ష్యంగా స్టేజ్ మీదకి పట్టుకుంటే కాబట్టి ఇవ్వని ఇవ్వద్దు వాడికి అవకాశం ఇందాక ఆ సిస్థా చెప్తుంది మాది తొక్కమని ఎంతమంది జ్ఞాపకం ఉంది నేను పొద్దు నుంచి వింటున్న వాకి అన్ని జ్ఞాపక ఉండే నాకు ఇట్లా అన్నీ లేకుండా అయితే వాడిది ఒక స్టేజ్ మీద నాకు మాకు జరిగింది ఒకేసా ఒక బ్రదర్ నా పక్కన ఉన్నాడు ఆయన జరిగింది స్టేజ్ ఆడియన్స్ జవాబుల కాబట్టి మొదటిదిగా ప్రార్థనా పరుడవు మూడు సార్లు ప్రార్థించాల రోజుకి సిద్ధపరచుకోండి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండేది ఏమి తినాలనో ఏమి తినద్దో మీకు తెలవాలా ఏది త్రాగాల ఏది మీకు తెలవాలా నేర్చుకోండి నేను చెప్పాను అవన్నీ ఎన్నో సమాచారం చూస్తావన తర్వాత నీ సహవాసం మూడవది నీ సహవాసం ఈ ఫ్రెండ్షిప్ నువ్వు ఎటువంటి వరకు సహవాసం చేస్తున్నావు బహుప్రియుడిగా ఉండాలంటే నీకు మంచి సహవాసం అవసరం యేసు ప్రభువుని వెంబడించే వారి సహవాసం నీకు అవసరం మరి విశేషంగా సత్య అన్వేషణ ఎవరైతే సత్యం ప్రేమిస్తారో వాళ్ళని మేము మంచి అర్థమవుతుందా అన్ని తెలుసు అంటే ఏం తెలియదు అనొచ్చు అది మోస మోసపరమైన తర్వాత నీకు ఒక మంచి సహాయకుడు నీకు సహాయపడే బాసు నపుంసకుడు మంచి సహాయకుడు కదా దాని వలకి అటువంటి బాస్తిను తెచ్చుకోవాలంటే ఆ బాస్ నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలా వాడి కొరకు ప్రార్థించాలా వాడికి ఏ సహాయం ఉన్నా చెయ్యాలను ఎప్పుడు రమ్మన్నా రాపోవాలా చెయ్యాలా అన్ని విధ అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉన్నాడమాట వాక్యం ప్రకారంగా నేను చెప్తున్నాను దానిలు ఎందుకు నెవందేశృష్టిలో మంచి పేరు సంపాదించుకున్నాడు చెప్పండి యోసేపు ఎందుకు పరో దృష్టిలో మంచి పేరు సంపాదించుకున్నాడు నెహమియా ఎందుకు ఆ రాజు పేరు కోరేశు రాజు ఆ హృదయంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు దేవుని పెట్టలే కదా వీళ్ళందరూ రాజుల రాజుల పట్ల రాజులకి వీరి మీద కనికరం ఉంది నప్పంసత్తునికి కనికరం ఉంది ధాన్యాల మీద కాబట్టి చూడండి ఈ గుణగణము ఇవన్నీ నాలుగవది దాని తర్వాత నువ్వు బహుధైర్యంగా ఉండాలా దేవుని విషయంలో దేవుని వాక్యపరమంత ఇది ఆత్మీయ పోరాటం నువ్వు బహుధైర్యంగా చేసుకోవాలా తర్వాత నువ్వు పరీక్షింపబడాలా పరీక్ష నాకు ఎందుకు ప్రభావ కష్టం అని ఎడవద్దు ఇది పరీక్ష దేవుడు నాకు ఇచ్చిండు ఇప్పుడు ఈ పరీక్షలో విజయం పొందాలా ప్రభావ నాకు సాయంత్రం తెచ్చే ప్రభావ మీ ఆజ్ఞ లేకుండా ఏం జరగదు ఈ లోకంలో ఇది మీ ఆజ్ఞ వల్ల కలిగింది కాబట్టి ప్రభావ ఇప్పుడు మీరు నాకు జ్ఞానం అనుగ్రించండి ఈ శ్రమని నేను ఎట్లా విజయం పొందాలి దేని మీద నా విశ్వాసాన్ని ఎట్లా కాపాడుకోవాలి చివరిగా దేవుని నుంచి జ్ఞానం పొందుకోవాలి నీ జ్ఞానం బహు అవసరం ప్రతి విషయంలో నీకు జ్ఞానం అవసరం అభివృద్ధి పొందడం నేర్చుకోండి ఎన్నో విషయాలు నేర్చుకోవాలి లైఫ్ ఒకటే తా ఈ తర్వాత లేదు ఈ శరంలో ఉన్నంత అన్ని విషయాలు నేర్చుకోండి అన్ని సబ్జెక్ట్స్ ఎవరన్నా మాట్లాడుతుంటే జాగ్రత్తగా విని నేర్చుకోండి అప్పుడు మీకు తెలుస్తే రకరకాల విషయాలు అప్పుడు మీరు ఆయన కొంత ఇప్పుడు ముగిస్తున్న వాక్యాన్ని మరోసారి తొమ్మిదవ అధ్యాయ దాని గ్రంథం తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ ఎందుకు ధాన్యులు బహుప్రియుడు అని దూత చెప్తున్నాడు ఈ విషయం తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిది నుంచి స్టార్ట్ ప్రభువా ఆలకింపు ప్రభువా క్షమించము ప్రభువా అట్లా ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఫస్ట్ పాయింట్ నువ్వు ఎట్లా ప్రార్థన చేయాలని ఈరోజు నేర్చుకోవాలా నువ్వు ప్రియుడుగా ఉన్నావు ఎందుకు తెలుసా ఒకప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయి నువ్వే స్నాన పార్సం వదుకున్నావు పరిశుధాత్మ అభిషేకం అన్ని వారాలు ఉన్నాయి ఆనందిస్తున్నావు సేవ పోతే పోతున్నావు లేకుంటే లేదు కానీ బహు ప్రియుడు కావాలంటే దానియలు ప్రార్థన చూడండి ప్రతిందో ప్రభువా అని సంబోధిస్తున్నాడు దేవుణ్ణి ఎప్పుడన్నా అర్థం చేసుకోండి ప్రభువా అని పాత నిబంధన కాలంలో రాస్తే అది ఏసు సూచిస్తుంది అర్థమవుతుందా దేవా అంటే తండ్రిని సూచిస్తాయి ఈ విషయం నేర్చుకోవాల దానియాలు యూధాగోత్రీకుడు కాబట్టి ఇది ఆత్మీయమైన అది పోతా ఉంది అనేది తారం ప్రభువా అని సంబోధిస్తున్నాడు దానియలు ఏశ ఆ గంలో మనుష కుమార్ లాంటి వాడు నాకు కనిపిస్తున్నాను చెప్తున్నా సాక్ష్యం దాని దర్శనంలో ప్రభువా ఆలకించము నా ప్రార్థన ఆలకించము తర్వాత ప్రభువ నన్ను క్షమించము నువ్వు నీతిమంతునువే నువ్వు ఆల్రెడీ రక్షణ పొందిన ప్రతిరోజు అడగాలనా ప్రభువ నన్ను క్షమించని ఎమరా అడగాల నువ్వు అడుతలేవు నువ్వు అడుతలేవు నేను చెప్తున్నా నాకు తెలుసు నువ్వు అడతలేవా పద్నాలుగు ప్రభు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ అని హలలి అయిపోయి ప్రభు నన్ను ప్రతి రోజు ప్రతిరోజు నువ్వు తెలిసి తెలియని ఎన్నో పాపాలు ఉన్నాయి ను తెలియక ఎవరినో ద్వేషిస్త నీ హృదయంలో అది పాపమే కదా ఒకద కోపము పాపం అని వాక్యం మరి ఆ పాపముల నుంచి నువ్వు విడుదల పొందాలా ప్రతి రోజు బహు ప్రియుడుగా కావాలంటే ఈ ఫస్ట్ ప్రార్థన నీకు ప్రతి రోజు ప్రార్థన అవసరం ప్రభు మమ్మల్ని క్షమించి నన్ను క్షమించు తర్వాత ప్రవ్వా చెవియొగ్గి నువ్వు ఆయన అడుగుతున్నావు ప్రవ్వా చెవి యొగ్గి నా ప్రార్థన విను ప్రవ్వా అని ఎప్పుడన్నా ప్రార్థన చేస్తాం అని చెప్పి ఎవరు చేయం నేను చెప్తున్నా ఇట్లా మాట్లాడతావా ఆలకించము ప్రవ్వా చెవియొగ్గి నా ప్రార్థన విను ప్రవ్వా అంటే వీడవడ కొత్తగా ప్రార్థన చేస్తుండే చూస్తాడు దేవుడు అక్కడి నుంచి నేను అరే వీడు మనోడే ఇంతకాలం ఇట్లా ప్రార్థన చేయలేదు ఇప్పుడు కొత్తగా చేస్తుంటే దాని ఆత్మ దొరికింది వీడికి బహుప్రియుని ఆత్మ దొరికింది వీడికి అర్థమవుతుందా ప్రార్థన చేయడం తర్వాత చదువులేదు త్వరగా ఇంకా క్లోజ్ చేస్తాను వాకి నా దేవా ఇప్పుడు సంబోధిస్తుంది నా దేవా నా తండ్రి నా దేవా అని సంబోధిస్తుంది ఇప్పుడు స్టార్ట్జీ ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుప్రవ్వా నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుప్రవ తర్వాత ఇంకా చదివారు నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయచు పవిత్ర పర్వతం కొరకు నా దేవుడిని యహో ఎద్దుట నా పాపమును తర్వాత ఇంకా ఉంది నా జగనము యొక్క పాపమును ఒప్పుకొని నన్ను ఒప్పుకుంటున్నావా చెప్పండి నీ పాపం ఒప్పుకుంటున్నావు ప్రతిరోజు నువ్వు ఎన్నో పాపాలు చేసిన నేను ప్రూవ్ చేస్తాగా నేను ఓపెన్గా చెప్పాను ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తే మీరు నాకు దూరం అయిపోతాను ఈ ప్రజలు డైరెక్ట్ గుర్తించి చెప్పండి మీరు కొందరిని ద్వేషిస్తుండ్ర లేదా తెలియక నీ గురించి ప్రార్థించిన వాళ్ళని ద్వేషించిన వాళ్ళు లేదా చెప్తున్నారు ఎవరన్నా కానీ ద్వేషిస్తామా నీకు సహాయపడిన వాడిని ద్వేషించిన వాళ్ళేదా అప్పుడు సాయం చేసేయండి ఇప్పుడు దూరం అయిపోయింది ఇప్పుడు అసలే వస్తలేడు ఇప్పుడు అసలే సహాయపడుతుంది ఎన్నో విధాలుగా ఎన్నో విధాలుగా ఆయన అక్కడికే పోతారు కానీ మా దగ్గరికి రాడు అన్నవా లేదా అన్నది సార్ మంచిదే మీరు అనుకుంటే బహు ప్రియులు మీరు కాబట్టి ఈ విషయం బాగా అర్థం చేసుకోరా ప్రతి ఒక్కరి నీ పాపంలు నువ్వు తెలిసి చేస్తున్నా తెలియక చేస్తున్న పాపంలు ఎన్నో ఉంటాయి తెలియక ఎన్నో పాపాలు చేస్తా ఉంటాం మనం ప్రతి దాని నుంచి విడుదల పడుతున్నాం నేర్చుకోవాలి బహు ప్రియుడుగా ఉండాలంటే ఎన్ని జమ అయిపోతున్నాయి నీ జీవితంలో పాపములు వాటి నుంచి నువ్వు ఏ రోజు విడుదల పొందలేదు అప్పుడెప్పుడూ సంవత్సరాల పాపాలు నేను పొందిన బ్రదర్ అనేసి ఆ రోజు ప్రభు నా పాపం క్షమించాను నువ్వు చేయకపోతే ఇరవై సంవత్సరాలు ఎన్ని పాపాలు చేసినావు అవన్నీ జమ అయిపోయినాయి ఆయన సన్నిధిలో కావా తప్పక ఈ రోజు నేర్చుకోవాలా నువ్వు ఎవరిని ద్వేషిస్తున్నావు ఎవరి పట్ల అసూయ చెందుతున్నావు అవన్నీ పాపమే ఒకటి బాగుపడుతుంటే నువ్వు అసూయ చెందుతున్నావు అది పాపం అసూయ అనేది దుష్టి నుంచి పుట్టిందని తెలుసు మీకు లూసిఫర్ కు కదా అసూయ ఏసుప్రవ్ అంటే అసూయ నేను పోయిన వారం కొన్ని రెండు వారాలకి రెండు మూడు వారాల క్రితం చూపించిన గ్రంథంలో లూసిఫర్ ఎందుకు మనిషి అంటే కోపం దేవుడి మీద ఎందుకు వాడు అబద్ధము ప్రకటించి తగ్గిన దూతలని మార్చుకున్నాడు వాడి ఇక్కడ నేను చూపించిన వాక్యం దేవుడు లూసిఫర్ ని ఏదేం తోటలో పెట్టిన వాక్యం ఎందుకు పెట్టింది అంటే నేను మనిషిని తయారు చేస్తున్నా వాడిని కావాలి కాపలగాయల నేనేంది నాకంటే తక్కువ నుండి నేను కాపలగాయడం అని వాడు తిరుగు వర్తనం వాక్యం చేసి దూతలు చెప్పింది చూడు మనల్ని అందరినీ విడిచిపెట్టి ఆయన ఏదో చేసుకున్నాడు మనకి వ్యతిరేకంగా వాళ్ళ మనల్ని వాళ్ళని సపోర్ట్ చేయమంటారు వాళ్ళని ప్రొటెక్ట్ చేయమంటారు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 ప్రైమ్ మినిస్టర్ చేస్తురా హోమ్ మినిస్టర్ గురించి చేస్తుండ్రా పేర్లు తీసుకోవాలా నేను అనేది చేస్తాను చెప్తున్నా పేర్లు తీసుకుంటుండ్రా మీరు అందరి పేర్లు తీసుకుంటారు అందరి పేర్లు తీసుకుంటా నేను అందుకు ప్రార్థన లేకుంటే ఐదు నిమిషాలు కూడా అది ప్రార్థన టక్ టక్ టక్ చేసుకుని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 ఎమ్మోస్ గ్రామానికి వచ్చినప్పుడు మాట్లాడుకుంటా లేదా వాళ్ళు గుర్తుపట్టలేదు ఇద్దరు శిష్యులు గుర్తుపట్టలేదు ఏసుని కానీ మాట్లాడుకుంటా పోతున్నారు పాటు తిన్నాడు కూడా ఆయన గుర్తుపట్టలేదు వాడు నీతో అనేక పర్యాలు మాట్లాడుతున్నట్టు ఈ పక్కనే ఉన్నాడు నీ హృదయ నుంచి మాట్లాడు వినిపిస్తా స్వరం వినిపిస్తుంది ఆయనను గుర్తుపడతలేదు అనేకమైన ఆ శబ్దాలతో అలసిపోయినవి ఈ లోకంలో ఇప్పుడు ఆయన శబ్దం వినండి ఆయన స్వరం వినండి ప్రతిరోజు సంభాషించండి నేను ఎట్లా జీవించాల ప్రవ ఎట్లా నడవాల పర్వ ఈ పలాని ప్రైస్ ప్రేసుకోను పలాని ప్రాంతానికి పోతున్నాను ఏం మాట్లాడాలి ప్రభావా నాకు ఈరోజు అంతా బాగాలేదు హెల్త్ రెండు గంటల నుంచి హై ఫీవర్ ఉంది పొద్దుల నుంచి రెండు గంటల నుంచి నిద్ర లేదు టాబ్లెట్లు వేసుకున్నాం కంపల్సరీ నేను పోవాలనేసి టూ ఎక్స్ట్రా డోస్ వేసుకున్నాను నేను ఒక టూ డోస్ వేసుకున్నాను ఎక్స్ట్రా డోస్ వేసుకున్నా నేను ఇంగ్లీష్ మందులు వాడను కానీ ఈ ఫంక్షన్ కొరకు ఇంగ్లీష్ మందులు వాడాల్సి వచ్చింది ఎందుకంటే ఇమిడియట్ సొల్యూషన్ కావాలి కదా అసలు నేను అనుకుని ఇక్కడ నిలబడలేను అనుకున్నాను ప్రభు ఆయన ఎంతో దయా దయా ఆయన ఎంతో దీర్ఘ శాంతం కలవాడు ఆయన ఎంతో ప్రేమించేవాడు మనల్ని ఆయన ఇలా ఇక్కడ ఎవడి ఒక రోగిని లబడ్డా వాడితో ఇష్టం లేకుండా నేను ఎక్కడికి ఎంత దూరం వచ్చినా వాళ్ళు మాట్లాడిపిస్తారేనా ఎందుకంటే నువ్వు ఛేదించుకున్నావు నీ అయిష్టతని నీ అయిష్టతని నీకు ఇష్టం లేకున్నా నువ్వు ముందుకు పరిగెత్తినావు అందుకు నేను వాడుకుంటాడు దేవుడు తప్పక వాడుకుంటాడు ఈ విషయాలు ఇప్పుడు ఈ ఈ వాక్యాలు విన్నాక దుష్టుని పని ఏమైతుందో మీరు మీరు ఇక్క మీదట నుంచి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 ఇస్తావల్ అంటే ఇట్టుకుంటారు బ్రదర్ అని అందరు సాక్ష్యం ఇవ్వాలి అర్థమవుతుందా కాబట్టి రూత్ ఇప్పుడు మాట్లాడుతుండు అది నేను చూపించేసి వాక్యము ఇప్పుడు చదువు బ్రదర్ మొదట నేను దర్శనం అంత చూసిన అతి ప్రకాశమానుడైన గాబరీలను ఆ మనుష్యుడు ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఆయన ఉదయం ప్రార్థన చేస్తుడు మధ్యాహ్నం ప్రార్థన చేస్తుండు ఇప్పుడు సాయంత్రం ప్రార్థన తర్వాత ఏం జరిగిందో వినండి మూడు పూటల ప్రార్థన చేసినాక ఏం జరుగుతుందో చూడండి దావిదు మాట్లాడుతుండే గాబ్రేల దూత దిగొచ్చిండు మూడవ ప్రార్థన తర్వాత సాయంత్రం ప్రార్థన తర్వాత గాబ్రేల దూత దిగొచ్చి మాట్లాడుతుండేమని చూడండి సాయంత్రం బలి అర్పించే సమయము సాయంత్రం బలి అర్పించే సమయంలో నాకు కనబడి నన్ను ముట్టిండు చూడండి నేను ముడతాడు నేను ముడతాడు నీకు తెలుస్తుంది ఒకసారి ఒళ్ళు తెరిస్తుంది ప్రార్థనలో నీకు తెలకూడదు కదా ఎవరు ఒక్కసారి ఆ షేక్ అయిపోతుంది నీ బాడీ నీ కళ్ళకి కనిపించదు కానీ నీ ఆత్మకు తెలుసు ఇది దేవుని యొక్క ఆత్మానిషి నీ నీ నీ జీవాత్మకు తెలుసు ఇది దేవుని యొక్క ఆత్మానిషి ఆయన దిగు సంభాషిస్తాడు మాట్లాడుతుంటాడు కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటే చల్ల గాలి గీస్తాను నాకు నాకు అర్థమైపోతుంది ఇది ఒక రకమైన దూత ప్రభావం అని దూత వచ్చేసి ఇక్కడికి ఎందుకంటే దేవుడు ఎక్కడ అక్కడ దూతలు వచ్చేస్తారు అంటే దేవుడు వచ్చిండు నాతో పాటు సంభాషించడానికి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 ఇప్పుడు మీరు నేర్చుకుంటున్న ట్రైనింగ్ ఇప్పుడు ఏం మాట్లాడి అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను దాని చూడండి నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి చూడండి నువ్వు ప్రతిరోజు మూడు పూటల ప్రార్థన చేస్తే దూత దిగి వస్తాడు వచ్చి ఏం చేస్తాడు నీకు గ్రహింపు శక్తినిస్తాడు ఏ వాక్యం చదివినా నీకు గ్రహింపు రావాలా ఇంత లేదు ఇప్పుడు ఇప్పుడు లేదు ప్రియులకు ఉండదు బహు ప్రియులకే ఉంటది ఆ విషయాన్ని నేను చెప్పాల్సి బహు ప్రియునిగా ఉంటనే కానీ గ్రహింపు శక్తి నీకు రాదు ఎన్ని సంవత్సరాలను మీరు దొరలికోండి అర్థమవుతుందా ఎన్ని సమస్యలు దొరలండి మీరు కొట్టుకోండి గాలిలో రాదు మీ ప్రార్థన జీవితంలో మార్పులు రావాలి అనుదినము అనుదినము మీరు మూడు మా ప్రార్థన చేయాలి ఎంతసేపు ప్రార్థన చేసుకోవాలని చెప్పాలి నేనైతే కనీసం ఒక రెండు నెలలు ప్రశ్నలు చేయమని ఎందుకంటే ఇరవై నాలుగు గంటలలో ఇరవై ఒక్క గంట నీ కొరకే స్వార్థంగా వాడుకుంటావు ఒక రెండు మూడు గంటలు దేవుని కొరకు వాడలేవా మూడు పూటలు వాడచ్చు కదా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు రెండు మూడు గంటలు అయిపోతుంది నిద్రపోకముందు కొద్దిసేపు కూర్చుంటావు ఉద్యోగం చేసినప్పుడు కొద్దిసేపు కూర్చుంటావు మొబైల్స్ ఎందుకు మనకి అది జడగొడుతుంది తెలుస్తలేదు దాని బదులు ఆయన సన్నిధిలో కూర్చొని కనిపెట్టండి దేవుడు బయలుపరచండి రెండు మూడు వారాల నుంచి ఎక్కువ భాషలలో ఆయన నిశృతించడం నేర్చుకుంటాము ఎక్కువసేపు భాషలో చూపించండి కనీసం అర్ధ గంట సేపు నేను ఒక సిస్టర్ చెప్పిన ఆ నువ్వు ఈరోజు నుంచి అర్ధ గంట సేపు భాషలో వర్షిప్ చేయాలని సరే బ్రదర్ అని అది నెక్స్ట్ డే ఉద్యోగం ముందుగానే మాట్లాడతాడు దేవుడు ముందుగానే మాట్లాడతాడు భాషల్లో అర్ధ భాషలో ఆరాధించేవాడు వాళ్ళ సొంతానికి లాభం చేకూర్చడం వాక్యం మొదటి కొరత రాష్ట్ర పత్రిక అధ్యాయం భాషలలో మాట్లాడేవాడు వాడి సొంతానికి లాభం చేకూర్చుకుని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 ఆయన ఈ లోకంలోకి వచ్చి ఏ పని చేయడు ఆయన సమస్త సృష్టి మీద అధికారం ఉన్నా గానీ శక్తి ఆయన దగ్గర ఉన్నా గానీ ఈ లోకంలోకి వచ్చి పని చేయాలంటే నువ్వు పర్మిషన్ ఇవ్వాలా అది నీ ప్రార్థననే నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే ఆయన ఏ పని చేయడం నేను చెప్తున్నాను అది ఎన్నిసార్లు నీకు చూపిస్తాను కూడా వాక్యాల నేను నువ్వు మోషన్ విషయంలో చూపిస్తాను లేకపోతే దేవుని భక్తుల విషయాలలో నీ ప్రార్థన ఆయనకి ఆమోదిస్తుంది ఆయనకి ఆయనకి నువ్వు ఆమోదిస్తున్నావు అప్పుడు ఆయన రాగల లేకపోతే సైతానట్టు నువ్వు అట్లా ఎట్లొస్తావు నువ్వు మనిషికి అధికారం ఇచ్చినావు కదా నువ్వు మనిషికి అధికారం ఇచ్చి నువ్వు ఎట్లా అధికారం తీసుకుంటావు వాపస్ అందుకు వాడికి ఇవ్వడు వాడు అవకాశం దేవుడు సైతానికి అవకాశం ఇవ్వడు దేవుడు ప్రశ్నించడానికి విషయంలో అడిగిండు నువ్వు ఆయన చుట్టూ కాబట్టి ఏం చే నిన్ను సృతిస్తున్నాడు పర్మిషన్ ఇస్తే అప్పుడు తెలుస్తుంది కాబట్టి దేవునికి ఈ లోకంలో ఆమోదం ఇవ్వాలంటే ప్రార్థన ఒకటే విధానం నీ జీవితంలో అద్భుతాలు చేయాలంటే పర్మిషన్ ఇవ్వాలి నువ్వు నా హృదయకు రావా నా జీవితం నడిపించదు నడిపించ కుటుంబం నడిపించి ప్రవా అని నువ్వు ఆహ్వానించకపోతే రాడు నా శరీరంలోకి రావా నన్ను స్వస్థపరచు పవా నా శరీరంలో ఎక్కడ బలైనతుందో దాన్ని ముట్టి స్వస్థపరచు పవా అని నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే రాడు ఈ సత్యం మీరు నేర్చుకోవాలి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ధాన్యాలను మాట్లాడుతున్నారు గ్యాబ్రి చూత నువ్వు ప్రార్థన చదువురాస్ట్ బహుప్రీడవు గనుక చూడు నువ్వు విజ్ఞాపనం చే ఆరంభించినప్పుడే ఈ సంగతి విని ఈ సంగతికి నీకు చెప్పుటకు వెళ్ళవాలని చూడండి ఒక ఒక స్థలం నుంచి ఆగ్గా బయలుదేరింది అది మీకు తెలుసా ఏ స్థలము దేవుడు ఆ స్థలం దేవుడు దూతకి ఆగ్గాస్తున్నాడు అక్కడ నుంచి బయలుదేరి నువ్వు ఒక స్థలంలో నేను ఒక స్థలంలో ఇప్పుడు నువ్వు పో ఆ స్థలంకి పో భూమి పో అలానే వ్యక్తి దగ్గరికి పో అట్లుంటది ఆ లోకం అర్థమవుతుందా ఆ లోకం నుంచి భక్తులు ఎట్లా రావాల కిందికి ఎట్లా వచ్చి పనులు చేసిపోతారు అక్కడ ఉంది విధానం ఆయన నేను ఇప్పుడు చూపించాను ఎందుకంటే అది వేరే విధంగా వాక్యం నువ్వు ప్రార్థన చేసే నువ్వు ప్రార్థన ఆరంభించే టైంకే ఆజ్ఞ బయలుదేరింది ఈ విషయం అర్థం చేసుకో నువ్వు ప్రార్థన ఆరంభించే టైంకే ఆజ్ఞ బయలుదేరింది అంటే ఎంత కాలంగా నువ్వు ప్రార్థన చేసినవో ఊహించుకో ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన కొన్ని విషయాలలో ఊహించుకో నువ్వు ప్రార్థన ఆరంభించే టైంకి ఆజ్య బయలుదేరిపోయింది ఆల్రెడీ తర్వాత చదువు బహు ప్రియులు గనుక బహు ప్రియులు ప్రార్థన చేస్తే చేస్తేనే ఆరంభం అక్కడ నుంచి త్వరగా వాక్యా కావునా ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావము గ్రహించము కాబట్టి చూడండి నీకు గ్రహింపు శక్తిని ఆయన అనుగ్రహించాలంటే నీ జీవన విధానం ఎటుంది నీ ప్రార్థన విధానం ఎట్టుంది అని చూపిస్తున్నాడు ఆయన నుంచి నీకు ఆగ్య రావాలంటే నీ ప్రార్థన జీవితంలో ఎట్లా నువ్వు మార్పు రావాలి నువ్వు బహుప్రిడవు గనుక నీ ప్రార్థనకు జవాబు వస్తుంది ప్రియులకు ఎత్తదా చెప్పండి నువ్వు బహుప్రియుడవు గనుక నువ్వు బహుప్రిడవ్ కనుక ఆగ్గా బయలుదేరింది నువ్వు బహుప్రియడవు కనుక ఆగ్య బయలుదేరింది నువ్వు బహుప్రియుడవు గనుక ఆగ్ఞ బయలుదేరుతుంది ఇప్పుడు చెప్పండి మీరు ప్రియులుగా ఉంటారా బహుప్రియలుగా ఉంటారా బహుప్రియులుగా ఉంటారా లేదా బహుప్రియులుగా ఉండాలంటే ఏం చేస్తారో చెప్ చెప్పేసి ఏం చేయాలా జ్ఞానం పొందుకోవాలా సో లవ్ యూర్ ఎనిమీస్ ఓకే సో మీకు అన్నీ ఇప్పుడు ఆన్సర్స్ అన్ని వచ్చేసినాయి కదా ఇప్పుడు మీరు ఏం చేయాలా అద్దంలో చూసుకున్నారు మీరు ప్రియులా బహుప్రియు తెలిసిపోయింది ఇప్పుడు ఏం చేయాలా అటు వెళ్ళిపోతారా ఈ రోజు నుంచే పాటిస్తాం రేం కాదు ఈ రోజు నుంచే పాటిస్తాం ప్రార్థనలో కూర్చుందని కాసేపు కళ్ళు మూసుకోండి ఈ వాక్యాన్ని ధ్యానించండి ప్రవ్వ దాని మీరు బహుప్రియులని ఆయన గురించి సంబోధించినారు మమ్మల్ని ఏమో ప్రియులని సంబోధిస్తున్నారు ఇదేం బాగాలేదు ప్రవ్వ మేము కూడా బహుప్రియులుగా తయారు కావాలా మా ప్రార్థన జీవితంలో మార్పులు తెండి మా సహవాస జీవితంలో మార్పులు తెండి మా భోజన విధానంలో మార్పులు తెండి అధికారుల విషయంలో మార్పులు తెలియ మా జీవితాలలో భయము తొలగించండి ధైర్యం అనుగ్రహించండి ప్రతి పరీక్షలో మాకు విజయం అనుగ్రహించండి పరీక్ష తప్పించుకోవడం కాదు ప్రభా పరీక్ష ఎదుర్కోవాలా మేము సకల శాస్త్ర జ్ఞానము మాకు అనుగ్రహించండి ప్రతి విషయం మేము నేర్చుకోవాలా ప్రభా ఈ లోకం మేము కూడా బహు ప్రియులుగా బిరుదు పొందుకోవాలా ప్రభుత్వం మాకు సాయంతయిచాయి ప్రవ్వా మేము ప్రార్థించినప్పుడు ఆజ్ఞ బయలుదేరాలి ప్రవ్వార్ చెయ్యం ప్రము ప్రభు మా పాపములు క్షమించండి ప్రవ్వా మా దేశ ప్రజల పాపములకు క్షమించండి అయినా మా కుటుంబకుల పాపములు క్షమించదని మా బంధువుల పాపములు క్షమించినయన మమ్మల్ని బహు ప్రియులుగా తయారు చేయండి ఏసయ్య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 మూడు పూటల కనీసం ప్రార్థన చేస్తాం టభ మా గురించి మా కుటుంబాల గురించి మా దేశం గురించి మా పొరుగు దేశాల గురించి ప్రార్థిస్తాం టబ్బా అధిపతుల గురించి ప్రార్థిస్తాం నేను లాడ్ వి థ్యాంక్ యూ లాడ్ మ్యాగ్నిఫై యూ గ్లోరిఫై రవ్వ మమ్మల్ని అందరినీ రాఖర వరుసతో పరచుకోమని మన ప్రభు అయిన ఏసు క్రీస్తు యొక్క కృప సమాధాన నడిపింపు మనందరికి సదకాలంతో